పరిధుడా మహాగణుడ సర్వశక్తి మంతుడ సార్వభౌముడవైన ఏసయ్య జీవం గలిన తండ్రి జీవాధిపతివైన నా ప్రభ నా తండ్రి మా మధ్యలో ప్రభ మీరు సంచరిస్తున్న తండ్రి మమ్మల్ని ప్రభ పరీక్షిస్తున్న తండ్రి ప్రభ మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ స్థుతుల బనాశీను అయిన నా తండ్రి గొప్ప మహిమను విడిచిపెట్టి ప్రభ ఈ భూమి మీదికి ప్రభ తండ్రి మామూలు వ్యక్తిగా నా తండ్రి నా ప్రభ శిల్వ బలియాగం కోరకున్న తండ్రి తన్ను తాను తగ్గించుకున్న గొర్రె పిల్లవాలి ప్రభ కొరకు ప్రభ మీరు మీ యొక్క ప్రాణను బలియాగంగా నర్పించిన దేవుడవు మాకు రక్షణ ఇచ్చిన దేవుడవు మాకు విమోచననిచ్చిన దేవుడవు మాకు ప్రభ ఎదురు చూసే ఆ యొక్క భాగ్యం నువ్వు నా ఎదురు చూసే భాగ్యం దయచేసిన దేవుడవు నీకు వందనాలు ప్రభ మాతో మాట్లాడే దేవుడవు నా తండ్రి మా ప్రభ మా రక్షక మా విమోచక మా పోషకుడవు నీవు నా తండ్రి అను దినము ప్రభాన్న తండ్రి నీవు మా పేటలు చూపిస్తున్న నూతనమైన వాత్సల్యం కొరకు వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇంత మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి నీకు మహిమకరంగా మా జీవితాలను మారుస్తున్నందుకు నీకు మహిమకరంగా ప్రభ మా జీవితాలలో ప్రభ మీ గొప్ప కార్యం చెల్లిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి అనేకులు ప్రభాయి వాక్యములను వినలేఖన తండ్రి తప్పిపోతున్నారు ప్రభ వారికి అవకాశం లేక నా తండ్రి నశించిపోతున్నారు అలాంటి వారికి అందరికీ కూడా ప్రభ మీరు అవకాశం దయచేయండి నాయన వారి హృదయాలను తట్టండి ప్రభ ఎన్నో రకాలుగా వాక్యం విస్తరాంగా నండి ప్రభ మరి వెదజల్లబడుతున్నది నా తండ్రి ప్రభ బిడ్డలందరినీ పోగు చేయండి నాయన నీక గుంపుగా తండ్రి పరిశుద్ధమైన సంఘముగా నా తండ్రి తీర్చిదిద్దండి ఏసీఎని నీక రాకడకు ప్రతి ఒక్కరిని ప్రభ సంసిద్ధపరచమని వేడుకుంటున్నాం దీవిటీలు పట్టుకున్న బుద్ధి గల కన్యకల మమ్మల్ని నిలబెట్టిన దేవుడు ప్రభ పడిపోకుండా జాగ్రత్తగా మమ్మల్ని నడిపించ ప్రార్థిస్తున్నాం నతండి సైతాన్ శక్తులని అంధకారం అంత చికటి దురాత్మ సమూహాలను లైపరుస్తున్నాం ఏసే నతండి ప్రతి ఒక్క మీటింగ్ లో నతండి మీ యొక్క నామంకే మహిమ గలుగును గాక ప్రభారతని ఈ దినము ఇతనైన వాక్యంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పాటల ద్వారా సాక్షుల ద్వారా నతడి వాక్యముల ద్వారా ప్రభ మీ యొక్క నామంకు మహిమపర్చి బిడ్డలుగా మమ్మల్ని తీసి దిద్దినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రతి అడుగులో ప్రతి మాటలో ప్రతి తలంపులో మీరుండి ప్రభ నా త్రోవ తప్పపోకుండా ప్రభ ప్రతి సరైన మార్గంలో నడిపించమని వాక్యం చేత హెచ్చరించమని దర్శించమని ఏసే శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అక్కడ విమోచ కూడా శరంటిని కరుణించుమా దేవా విమోచకుడా శరణంటిని కరుణించుమాజీ జీవిత నానునాయ కూడా మము నడిపించవారావా దేవా విమోచకుడా శరణంటిని కరుణించుమా దరించ మా పాపములం సహించితి వాలు మా పాప బరం నీహాస్తములు శుద్ధి చేసి వాసువా దరించి మా పాపములను సహించి వాసిలువలు మా పాప వరం నీ హస్తములం శుద్ధి చేసి వయసినైనా నన్నుగాంచి నన్ను గాంచి నీ చేతి మాతీయుమా విమోచకుడా చరణంటిని కరుణించుమా దేవా విమోచకుడా చరణంటిని కరుణించుమా నీ జీవితమే నాగానముగా ప్రణుతి ముదముగను నే పాడేదను కృతగీతమును ఆనందగానముతో. ఆనంద నీ జీవితమే నా గానముగా ప్రణుతిను ముదముగను నే పాడేదను కృతగీతమును ఆనందగానముతో. ఆనంద మహిమయూ స్తుతియును మహిమయ ప్రభు నీకి చెల్లునుగా దేవా విమోచకుడా శరణిని కరుణించు దేవా విమోచకుడా శరణిని కరుణించు మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నాముల అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా తేజోమ్మయడా పరిశుద్ధగణమైన నామానికి కోటాను నమస్కారాలు వంద స్తోత్రాలు గత కాలం అంతా కాచి కాపాడి నీ దయ రెక్క నెలలో మమ్మల్ని భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నీకు వందనాలు ఇస్తాయా ఈ దిన ఈ సమయాన్ని బట్టి నా దేవా నాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తులు దేవా దేవాక్యంలోకి వెళ్ళిండగా దేవ సూటిగా తేటగా నాతో మాత్రం మీరే మాట్లాడండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఒట్టి పాత్ర దేవా నాలోనికి ఇరండి మా నీ పరిశుద్ధ ఆత్మహత్య దేవా నీ ఆత్మ వశలుగా మమ్మల్ని చేసి దేవా అయా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి వాక్యానుసరమైన జీవితాలు దయచేయండి ఇహల్ల ఒక పాప మాణిని మేము పడుకునేనట్లు దేవా నీ నామానికి నైనా మహిమకరంగా మేము జీవించాలా ఆత్మీయ జీవితంలో దేవా అంచెలంచెలుగా ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా దృష్టి మమ్మల్ని వెనకడానికి వెనక లాగడానికి ప్రయత్నం చేస్తాడు దుస్తునికి చోటు ఇవ్వకుండా నా అన్నదిన అనుక్షణం దేవా నీ పాదాలు చింత దేవా గడిపే వారిగా మనల్ని తయారు చేయండి ఈ నామానికి మహిమకరంగా మేము జీవించాలా ఆత్మీయ పోరాటంలో మేము ఉన్నాము తండ్రి మేము తండ్రి ఆత్మీయ జీవితంలో అంచలంచెలుగా పెంపొందింప కృపను మాకు దయచేయండి అంచెలంచెలుగా నీ కొరకు నమ్మకంగా జీవించాలా అందరూ అంతటా మారు మనసు పొందవాలని మీరెంతో ఆశిస్తున్నారు దేవా అలాంటి మనసు కలిగి అలాంటి భారం కలిగి మేము కూడా జీవించాలా ఇతరులకు నిశ్వాస ప్రకటించాలా అనేకులను రక్షణ మాకు నడిపించాలా అటి కృపను బాధ్యతను మా అందరికీ దయించేమని ఏజ్ పరిశోధన వాళ్ళు ఇరుకున్నాం తండ్రి అమ్మే వాక్యం చూసుకుందాం యాకోబు రాష్ట్ర పత్రిక నాలుగు ఐదో అధ్యాయము ఏడవ వచనం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవచనం చదువుతున్నాను సహోదరులార ప్రభురాకకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు కలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొను చూ దాని కొరకు కనిపెట్టును కదా ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయంలో స్థిరపరుచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సన్నగుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు రాకడ సమీపించింది కాబట్టి ఓపికతో ఆయన రాకను గురించి మనం సిద్ధపడి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక వ్యవసాయం చేసే వ్యవసాయకును పోల్చుకుని దేవుడి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు తొలకరి వర్షాలు పడేటప్పుడు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఏం చేశాడంటే వర్షం కొరకు ఎదురు చూశాడు ఆ వర్షం ఎప్పుడైతే పడితో వర్షం ఎప్పుడైతే దేవుడు భూమి మీద కురిపింపజేస్తాడు అప్పుడు ఆ యొక్క వ్యవసాయం చేసే వ్యవసాయకునికి ఎంతో సంతోషం కలిగిందంట ఎందుకంటే తన పంటను సేద్దపరుచుకొని తన పంట వేయడానికి ఆ పంట పండించి ఆ ధాన్యం సమకూర్చడానికి ఆ వ్యవసాయకుడు తలోకరి వర్షము కొరకును కడవరి వర్షము కొరకును ఆ వ్యవసాయకుడు ఎదురు చూసినట్లుగా మనము ఆయన కొరకు ఎదురు చూడాలంట ఆయన కొరకు ఎదురు చూసి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి పరిశు దేవుని నమ్ముకున్న వారందరూ మనం అందరం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నా ఉన్నప్పుడు మనకెన్నో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి అయితే ప్రతి విషయంలోనూ ఓపిక కలిగి సహనము కలిగి దేవుని అంది కలిగి భక్తి కలిగి జీవించాల జీవించినప్పుడు దేవుడు మనల్ని మనకు సహింపగలిగినంత శ్రమ కంటే ఎక్కువగా నేను మీకు కలగలేనని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన రాకడం సమీపించున్నది ఎందుకంటే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము ఎన్నో అరాచకాలు క్రైస్తవుల మీద ఎంతో దాడులు జరుగుతున్నాయి మతన్మాదులు క్రైస్తవుల మీద ఎక్కువ దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట ఎంతో మంది క్రైస్తవులకే అడ్డ అడ్డు తిరుగుతున్నారు దేవుని రాకడ సమీపించింది కాబట్టి ఆయన కరువు మనము ఓపికతో కనిపెట్టుకుని ఉండాలంట ఎనిమిదో వచనం చదువుతున్నాను చూడండి ప్రభువు రాక సమీపించినది కనుక మీరు ఓపిక కలిగి ఉడి మీ హృదయంలో స్థిరపరుచుకునుడి మన హృదయాలను స్థిరపరుచుకోవాలంట మన హృదయాలను స్థిరపరుచుకోవాలా బలపరుచుకోవాల దేవుని ఎందు ఆయన ఎందు మన హృదయాల మనం మనకు మనమే సిద్ధపరచు ఉండాలంట తొమ్మిదో వచనం దొరుకుతున్నాను చూడండి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సన్నగు కొనకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిద నిలిచి ఉన్నాడు సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికను ఓపి ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి సహించిన వారిని ధన్యులనుకొని చున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికెరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఇక్కడ దేవుడు యోగుని గురించి ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు యోగుకు కలిగిన శ్రమ అంతా ఇంత కాదు చాలా చాలా ఆయనకు వచ్చిన శ్రమలు చాలా బహు కఠినమైన శ్రమలు వచ్చినాయి యోబు తనకు దేవుడు సమస్తం ఇచ్చాడు యోగుకు యోబుకు ఏది తక్కువ చేయలేదు దేవుడంట అన్ని ఇచ్చి శోధిస్తాడు ఏది ఇవ్వకుండా కూడా శోధిస్తాడు ఎందుకంటే దేవుడు మనల్ని అన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని పరీక్షించుకుంటాడు పరీక్షించుకున్నప్పుడు దేవుడిని మనం ప్రేమించే వారి ఉన్నామా లేదా ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఈ యొక్క చదువులో కానీ చదువు చదువుకునే ప్రతి బిడ్డ కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళు చదువుతున్న చదువులో ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ ఎదుర్కొంటారు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లు ఉంటాయి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఈ వాళ్ళు చదువుకునేది ముప్పై సంవత్సరాలు చదువుతారు ముప్పై సంవత్సరాల తర్వాత ఒక జాబ్ కోసం వాళ్ళు ఎన్నో పరీక్షలు ఎదుర్కొనగలుగుతారు తర్వాత ఆ ముప్పై సంవత్సరాలు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మరలా ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయగలుగుతారు ఒక ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఒక సంవత్సరాలు వచ్చేదాకా జాబ్ చేస్తారు తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోతారు ఆ యొక్క సంవత్సరాల కొరకు జాబ్ కొరకే వాళ్ళు పరీక్షలు ఎదుర్కొంటే మనము యుగ ఆయనతో పాటు ఉండబోతున్నాం యుగ యుగాలు ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం కాబట్టి దేవుడు మనల్ని అనేక రకాలుగా పరీక్షించుకుంటాడంట అనేక రకాలుగా మనల్ని ఆయన ఈ బిడ్డ ఎంత శోధన ఎంత ఎంత శ్రమొచ్చినా నా పట్ల నమ్మకం కలిగిందా విశ్వాసం కలిగి ఉందా నన్ను ప్రేమిస్తుందని దేవుడు మనల్ని పరీక్షించుకుంటాడంట ఇక్కడ యోగు గురించి దేవుడు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు పదకొండవచనం చదువుతున్నాను సహించి సహించిన వారిని ధన్యులు అనుకుని చున్నాము కదా మీరు యోగు యొక్క సహనంను గూర్చుని వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరంను గలవాడని మీరు తెలుసుకోండి యోగుకు యోబుకు దేవుడు అన్ని ఇచ్చాడు ఆ దేవునికి యోగుకు సంతానం ఇచ్చాడు ఆస్తులిచ్చాడు అంతస్తులు ఇచ్చాడు ఆ సమస్తం ఇచ్చాడు ఇచ్చినప్పుడు దేవుడు యోగు దేవునికి నమ్మకంగా లేడా ఉన్నాడు ఆయన లే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయడం కృతజ్ఞతాస్థులు చెల్లించడం దేవునికి అర్పణలు అర్పించడం నా అని దేవుడు ఎక్కడ కూడా న్యాయం తప్పకుండా ఉన్నాడు అయితే సాతాను దేవునికి కదిలించి సాతాను పరీక్ష పెట్టింది సాతాను పరీక్ష నేను యోగును పరీక్షించుకుంటాను అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు యోబు నా ఇల్లంతటిని నమ్మకస్తుడు ఆ యోగు న్యాయం తప్పడు ఆయన యథార్థంగా నడుచుకుంటాడని యోగుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఎట్లాగైతే చెప్పాడో యోగుతో ఎట్లా సాతాన్నతో ఎట్లాగైతే మాట్లాడు మాటలు పలికాడో దేవునితో సాతానుకు యోబుకు మధ్య సంభాషణ జరిగింది అది యోబుకు తెలీదు అయితే దేవుడు యో సాతాన్నతో ఏ పలికాడో అక్షరాల యోగు అదే నెరవేర్చాడు తన పిల్లలు తన ఆస్తి తన తనకిచ్చిన ఐశ్వర్యము తనకున్న ప్రతిదీ సమస్తము కోల్పోయిన కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు చివరికి తన దేహం అంతా తన ఆ తన శరీరం అంతా చాలా విపరీతమైన ఆ దేహం దేహంని కూడా దేవుడు పరీక్షించాడు అయితే సాతాన్కు మాట చెప్పాడు నువ్వు యోబుకు సమస్తము మీద నీకు అధికారం ఇచ్చిన కానీ ఆయన ప్రాణాన్ని ముట్టవద్దు అని దేవుడు సాతాన్తో చెప్పాడు సమస్తానికి దేవుడు ముందే కంచె వేశాడు దేవుడు సాతాను ఏం చేసే సాతాను యోగును పరీక్షించడం యోగును పరీక్షించడానికి సాతాను దేవుని దగ్గర అడిగినప్పుడు నువ్వు యోగు చుట్టూ ఆయన ఆయనకిచ్చిన సమస్తం చుట్టూ కంచె వేసేది కదా అని సాతాను అంటాడు దేవుడు సరే వెళ్ళు అని దేవుడు కంచె తీసినప్పుడే సాతాను వెళ్ళగలిగాడు కానీ ఆ కంచె దేవుడు తీసేయకుండా సాతాను వెళ్ళడానికి వీల్లేదు అయితే దేవుడు ఆ యోబు పట్ల ఎట్లాంటి నమ్మకం ఎట్లాంటి నమ్మకం యోబు అలాగే ప్రవర్తించాడు దేవుని ఇల్లంతటిలో నమ్మ నమ్మకంగా ఉన్నాడు దేవుని విశ్వాసం వదిలిపెట్టలేదు తన భార్య తను దూషించినా కూడా మూర్ఖురాలుగా మాట్లాడవద్దు మనము దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనము అన్ని దేవుడు మనకి దేవుని స్థుతించవరంగా ఉంటామా లేనప్పుడు దేవుని దూషిస్తావన్నా దూషిస్తామని చెప్తున్నావు నాకు నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడతాను తన భార్యను గర్దిస్తాడు అయితే యోగు తన శ్రమానుభవం అంతటిలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆయన మాట ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు తన ప్రాణం పోయినంత విసుగు వచ్చింది అక్కడ యోగు కానీ దేవుని ఎక్కడ కూడా దూషించినట్లు బైబుల్లో రాయబడలేదు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పన్నెండవచనం చదువుతున్నాను సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని భూమి తోడని మీరు దేనితోడని ఒట్టు పెట్టుకొనక మీరు మీరు తీర్పు పాలు కాకుండాట్లు అవునట్లే అవును దానికంటే కాదు అని ఉండవలను అంటే కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళని ఇట్లంటే దానితో ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ ఇట్లా ఒట్టు నమ్ముతారని అయితే మనం అట్లా పెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మనము ఆయన రక్తంలో కడగబడిన వారం దేని గురించి మనము ఒట్టు పెట్టుకున్నకూడదని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఒట్టు పెట్టుకున్నాక మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు అవున మనం దేని మీద కూడా ఒట్లు పెట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే మీలా ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనను పాడవలను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను అయితే ఇక్కడ శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తుంట మన ప్రార్థన పెరగా ఎక్కువ పెంపొందింప చేయాలంట మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయాలి సంతోషం కలిగినప్పుడు దేవుని శృతించాలంట ఆయనను కీర్తించాలంట ఆయనను గణపరచాలంట ఆయనను మహిమపరచాలంట కీర్తనలు పాడవాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు కీర్తనలు పడాలంటే సంతోషంతో దేవుని సుతించాల ఆయనను ఆయనను మైమపరచాల ఈ భూమిదేవుని దేవునికి సమీపంగా వెళ్ళి మనము దేవునితో గడుపునది మనకి ఎంతో లాభకరము మనకెంతో క్షేమకరము మనకెంతో మనకు మేలుకరము ఆయన దేవ మనకు దేవుని దేవుని కంటే ఏది ప్రాముఖ్యత కాదు మనకి లోకంలో మనం ఈ భూమిలో జీవించినంత కాలము అది కావాలి ఇది కావాలి మనకు ఎన్నో ఉంటాయి ఆటుపోటులు మన కుటుంబము నడవాలా అవి ఈ కట్టుకోవాలా ఆ యపు కట్టుకోవాలా ఈ యొక్క ఆ స్కూల్ ఫీజు కట్టాలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటది అయితే ఇక్కడ మనం అంట దేవునికి సమీపంగా దేవుడు మన బాజితలన్ని ఆయన నెరవేరుస్తాడంట ఆయన నెరవేర్చి మనకు గొప్ప సమాధానం దేవుడిస్తాడంట మనకు శ్రమ సంభవించినప్పుడు దే ఏం చేయాలా దేవిని అడగాల ప్రభు నాకు ఈ సమస్య వచ్చింది ప్రభు నాకి శోధన వచ్చింది ప్రభు నాకి ఈ యొక్క ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి నువ్వే తీసివేత అని దేవుని అడగాల మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చి ఆ సమస్య నుంచి ఆ శ్రమ నుంచి విడిపించినప్పుడు మనకు సంతోషం కలిగింది దేవుడు నా ప్రార్థన విన్నాడు నా మరో విన్నాడు నాకు సమాధానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాల దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల దేవుని మహిమ పరచాలా దేవుని గురించి పాడాల ఆయనను కీర్తించాలా ఆయనను మహిమ పరచాల దేవునికి మనకు ప్రాముఖ్యమైనది దేవుని కంటే ఇంకా ఇతర ప్రాముఖ్యమైన ఏది మన జీవితంలో ఉండకూడదు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు ఇక్కడ పదిహేనో వచ్చిన ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును విశ్వాస సహితమైన అంటే విశ్వాసం ఎవరి మీద పెట్టుకోవాలో మనము మనుషుల మీద కాదు దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకోవాలి ఆయన మీద మనం విశ్వాసాన్ని పెట్టుకొని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అంట మనం ప్రార్థన చేసి వదిలేస్తే కాదు దాంతో పాటు విశ్వాసం కూడా మనలో ఉండాలంట బలమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడే అది కార్యశితి జరిగిసిద్ది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపసును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన పాప క్షమాపణ నొందును పాపములు చేసిన పాప క్షమాపణ ఒప్పుకుంటాడు ఒకవేళ మారుమ పొందిన వ్యక్తి అయితే తనకున్న సమస్య నుంచి విడుదల పొందుతాడు కొంతమంది దేవుని ఎరగన వారు ఎరగని వాళ్ళు ఉంటారు ఇప్పుడు వెరగ ఎరగన వాళ్ళకి దేవుడు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకు దేవుని గురించి చెప్తాం అనుకోండి అతను రక్షణలోకి రాలేదు చాలా శ్రమంలో ఉన్నాడు చాలా ఇబ్బందులు ఉన్నాడు మనం ఏం చేస్తాము నీ సమస్య కొరకు నీ యొక్క నీకున్న ఈ ప్రాబ్లం కొరకు మేము ప్రార్థన చేస్తాము అతనికి దేవుని గురించి ఏమీ తెలియదు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారికి దేవుని గురించి తెలియదు మనము దేవుని గురించి చెప్పి వాళ్ళ సమస్య కొరకు ప్రభా వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లం నుంచి విడుదల పొందాలని మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో మేలు పొందుకొని వాళ్ళు మాకు సమస్య నుంచి దేవుడు మాకు విడుదల ఇచ్చాడని సంతోషపడతారు సంతోషపడ్డప్పుడు మనం ఏం చేయాలా మనం దేవుని గురించి వారికి ప్రకటన మనం దేవుని గురించి వారికి చెప్పాలా దేవుడు నిజమైన దేవుడు లోకరక్షకుడు మన పాపంలో కొరకైనా ప్రాణం పెట్టిండు అని వారి గురించి మనము స్వార్థ చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది అనమాట శ్రమ నుంచి తప్పించబడమే కాకుండా వాళ్ళు వాళ్ళ పాప క్షమాప క్షమాపణ కూడా వాళ్ళు పొందుతారు వాళ్ళు నిత్య రాజ్యంలో చేర్చబడడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు వాళ్ళు పాపాలు వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ రక్షించబడింది వాళ్ళ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా వారసురాలుగా అవుతారన్నమాట ఇక్కడ ఏలియా ఎలిష అని ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఏలియా దేవుని సేవ జరిగించాడు ఏలియా దేవుని సేవ జరిగించినప్పుడు ఏలియను ఎలిష ఎమ్మడిస్తున్నాడు ఎమ్మడించినప్పుడు ఏలిష ఎక్కడ కూడా తన సొంత తన సొంత ఆలోచనలు కానీ ఎక్కడ కూడా ఆయన ఆలోచించలేదు ఏలియా ఎలాగైతే దేవుని కొరకు సేవ చేశాడో ఎలాగైతే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడో అంతకంటే ఇంకా నేను దేవుని సేవ చేయాలి అంతకంటే నేను ఇంకా ఆ దేవుని కొరకు వాడబడాలని ఎలిష ఒక గొప్ప గొప్ప ఆ మనస్తత్వం కలిగి ఉన్నాడు ఎలిష భూమి మీద నుంచి తీయబ తీయబడేటప్పుడు ఏలి అడుగుతాడు నీకేం కావాలని వెంబడిస్తున్నామంటే నీ మీద ఉన్న రెండు పాల ఆత్మను నాకు దయచేయి అని ఎలిష అంటాడు ఎంత గొప్ప వరం అడిగాడు ఆయన ఆస్తులు అడగలేదు అంతస్తులు అడగలేదు ఆయనకు ఏ దేని మీద కూడా ఆలోచన లేదు దేవుడు ఆయన నాతో ఉంటే సమస్తము నాతో ఉన్నట్లే అని ఎలీష ఆలోచించాడు మేలైన దానిని ఎలిష చేత పట్టుకున్నాడు ఏదైతే మనకు మేలుకరమో ఏదైతే మనకు దీవెనకరమో ఏదైతే మనకు ఆశీర్వాదకరమో ఎలీష అదే పట్టుకొని దేవుని కొరకు నమ్మకంగా వాడబడ్డాడు నయమాను ఎలిష దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ యొక్క నయమాను ఎలిష దగ్గరికి వస్తాడు నయమాన్ ఇంట్లో ఒక చిన్న పాప పంజేస్తది చిన్న పాప పంజేసిన ఆమె నయమాన్ కు దేవుని గురించి అయితే పలాను ఊర్లో షొమ్రోన్లో ఆ ఎలిష ఉన్నాడు మీరు వెళ్తే కనుక మీకున్న కుష్ట అది తగ్గిపోయింది ఎల్లండి రా ఆయన రాజు కదా అన్ని చెప్పిది. చెప్పింది చెప్పినప్పుడు నయమాన్ ను ఎలిషా దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఎలీష ఆయన ప్రార్థన గదిలో ప్రార్థ దేవునితో దేవునితో సంభాషిస్తుంటాడని దేవునితో ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాం సపోజ్ ఒకవేళ ఎలీష ప్రార్థన గదిలో లేకపోతే నయమాన్ వచ్చినప్పుడు అతను బయటకు వచ్చి నయమాన్తో మాట్లాడేవాడు అయితే ఆయన ప్రభుతో గడుపుతున్నాడు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు దేవునితో సంభాషిస్తున్నాడు నయమాన్ వచ్చినప్పుడు ఎలిష బయటికి రాలేదు ఎలిషా బయటికి రాకుండా దేవునితో గడుపుతున్నప్పుడు ఎలీష ఎలిషాకు ముందుగానే నయమాన్ వస్తున్నాడు దేవుడు బయలుపరిచి ఉంటాడు దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఒక ఎలిష దగ్గర ఉన్న పనివాడు ఇట్లా నీ కొరకు నయమాను రాజు వచ్చాడని చెప్పినప్పుడు ఎలిష ఏమంటాడంటే నాతో ఏం పని నా నా నా చేతులు ఏం ఆయన నేను ఆయనకు ఆయన గురించి నేను దేవునికి మొర పెడతాను దేవుడే తనకు స్వస్థతిస్తాడని యోగదాన నదిలో మునగమని చెప్తాడు చెప్పినప్పుడు నయమానుకు చాలా బాధ కలిగింది ఎందుకంటే నేను ఒక రాజును నాకు ఒక రాజుకు నేను నాకెంత విలువ ఇవ్వకుండా ఆయన బయటికి రాలేదు నన్ను నాతో పరామర్శించలేదు నాతో మాటనైనా మాట్లాడలేదు అని ఆయన కోపం వచ్చి మళ్ళీ తిరిగి దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే తన దగ్గరున్న పనివాడు ఒక ఆలోచన చెప్తాడు రాజా సమస్య మనది ఆయన ఆయన ఇంకోటి ఇంకోటి ఏం చెప్పలేదు కదా యోగదన నదిలో మునగమన్నాడు నీ నయం నీ జబ్బు నయం కావాలంటే మనము ఆయన చెప్పిన మాట వినాలా విధేత చూపాలా అని తన పనివాడు చెప్పినప్పుడు అప్పుడు తన మనసును మార్చుకొని మళ్ళా యోధన్ నదిలో వెళ్ళడా వెళ్ళి మునుగుతాడు మునిగినప్పుడు ఎలిష ఇప్పుడు నయమాన్ని వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు ఎలిష తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి దేవా నీ దాసుడైన నేను తన యోధాని నదిలో మునుగమని చెప్పాను అయితే అక్కడ కార్యశుద్ధి జరిగినట్లు మీరే జరిగించండి తనకున్న కుష్టవాదిని మీరు తీసివేయండి తన యోగదాని నదిలో మునిగినప్పుడు ఏడు మార్లు అక్కడ ఎలిష చెప్తాడు చెప్పినప్పుడు తనకు దే ప్రభుతో మాట్లాడుతున్నాడు ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభువు ఎలిష మొరవిని తన నయమాను ఆ యొక్క కుష్ఠవ్యాధి మునిగినప్పుడు తన దేహం అంట ఒక పసిపిల్ల దేహము వల్ల ఒక పసిపిల్ల దేహం అప్పుడు నయమానికి ఇంకా సంతోషం కలిగింది అయ్యో నేను దైవజను తప్పుగా అర్థం చేసుకున్నానే నేను దైవజనంతా ఆ తక్కువగా అర్థం అపార్థం చేసుకున్నాను మళ్ళా తిరిగి రావటం ఇవన్నీ మీకు తెలుసు అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ పరశుద్ధాత్మ దేవుడు పలికి చె మాట ఏంటంటే ఇలీష దేవునే తన కేంద్ర బిందువుగా తన హృదయంలో ఉంచుకున్నాడు దేవునికి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రాముఖ్యత మరి దేనికి కూడా ఇవ్వడు ఎట్లా ఉందంటే దేవునికిని ఎలిషకును ఒక ఎలిష ఏం చెప్తే దేవుడు ఆ మాటకి స్పందిస్తున్నాడు ఏది తన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు ఎట్లా ఉందంటే ఎలిషా మనసు దేవునితో ఆ అట్ల ఏమంటారు అది ఎలీషా మనసు తనతో దేవునికి ఎలిషకును ఎలి ఒకరి ఆయన మనసు టూ టూ టూన్ ఆ ఎలిష ఇక్కడ ఎలిష ప్రార్థన చేస్తాడు వర్షం కురిపించవద్దని ప్రార్థన చేస్తాడు దేవుడు సేమ్ అట్లాగే ఆయన ఎప్పుడైతే వర్షం కురిపించవద్దని ప్రార్థన చేస్తాడో దేవుడు వర్షాన్ని ఆపుతాడు ఎందుకంటే దేవుడు దేవునికి ఎప్పుడైతే విధేత చూపి ఆయన మార్గము నడుస్తుంటాడో మనము చేసే ప్రతి కూడా దేవుడు జవాబిస్తాడు అనమాట ఇక్కడ చూడండి పదహారో వచనం చదువుతున్నాను మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉండును అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలా ఇప్పుడు సంఘం ఉందంటే ఎట్లా ఉండాలా మనం మనం ఉన్నాము మనం ఒకరి ఒకరు ప్రార్థన చేసుకునే వారి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఒకరితో ఒకరు మన మన ఒకరితో ఒకరు మన ప్రాబ్లం చెప్పినప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు అది ఒక పరలోక రాజ్యము మన మధ్యలోనే ఉంటు ఉంటదనమాట మన మధ్య ఎలాంటి కోధము గాని ద్వేషము గాని మదమత్సరాలు ఉండడానికి వీలేదు సంఘం అంటే ఎట్లుండాలా దేవుని అవయాలమై మనం ఉన్నాం ఆయనలో ఒక భాగము కాబట్టి ఒకరికొకరు మనం ప్రార్థన చేసేవారి అంటే నీతిమంతుని విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముదై బహు బలం అంటే నీతి లేకపోతే ఆ ప్రార్థనకి బలము లేదు నీతి మంతునంటే మనం ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం మనం ఆయన రక్తంలో కడగబడ్డాం మతైస్వార్థులు అంటాడు నీతి నిమిత్తము నీతి నిమిత్తము నా కొరకు ఆ మతే స్వార్థలు ఉంటదన్నమాట ఒకసారి చూద్దాము మతే స్వార్థ ఐదో అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై ఆత్మవిషయమై మనం దీనులై ఉండాలంట పరలోక రాజ్యము మన మధ్యలోనే నివసిస్తుందంట ఆత్మవిషయమే దీనిలైన వారి ధనులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు ధన్యులు ఓదార్చబడుదురు అంటే మనం దేని నిమిత్తం దుఃఖపడుతున్నాము దేని నిమిత్తం బాధ దేని నిమిత్తం మనం చింత మనం ఓదార్చబడతాం ఎవరు మనల్ని ఓదారుస్తారు మన ప్రభు అయినా ఏసయ మనల్ ఓదారుస్తాడు ఓదారుస్తాడు సాత్వికులు వారు భూలోకమును స్వాతంత్రించుకుందరు సాత్వికము ఎట్లాంటి ఎట్లాంటి శ్రమ అయినా బాధ నింసైన సాత్వికముతో మనం ఉండినప్పుడు భూలోకం మనం స్వాసంత్రించుకునే వారిగా ఉంటామంట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు నీతి కొరకు ఇక్కడే మాట్లాడు రాసిన పత్రికలో నీతి విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై అంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు నీతి ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు నీతి కలిగి జీవించాల నీతి కలిగం నీతి కలిగండి ప్రతి మనం చేసే జాబ్ విషయంలో కానీ మనం చేసే ప్రతి పని విషయంలో కానీ ఎక్కడ కూడా మనము దేవుని ప్రేమ చూపే వారుగానే ఉండాల క్రైస్తవ మనం దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో దేవు మనం చేసే ప్రతి పనిలో మనం చేసే జాబ్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ అక్రమ అంటే దే ఇప్పుడు వాళ్ళు ఒక పని చేసి పెడుతున్నారంటే దాని విషయమే వారికి డబ్బులు డబ్బులు రావడానికి చూసుకుంటారు అట్లా చూసుకుంటే అది దేవుడు మెచ్చుకుంటున్నాడా మెచ్చుకోవట్లేదు ఎందుకంటే మనకు వచ్చే జీతంలోనే మనం మన ఎవరన్నా మన ఎదుటికి బాధతో వచ్చినప్పుడు వాళ్ళకు జరగాల్సిన వాళ్ళకు మనం చేయాల్సిన దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడేమో అనుకొని వాళ్ళకు చేయాల్సిన చేయాలా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ముందొచ్చినా కూడా మనం తీసుకోవడానికి వీళ్ళు నీట్ మనం అక్కడ వర్క్ చేయాలా నీతి కొంతమంది చాలా మంది క్రైస్తవులు సాక్ష్యం సరిగా లేదు వారి సాక్ష్యం ఎట్లా ఉందంటే డబ్బు కొరకు వాళ్ళు ప్రలోభిస్తున్నారు డబ్బు కొర వాళ్ళు దేవుడు నా దేవుని నామో అవమానపరచబడుతుంది కదా అక్కడ అని ఆలోచించాలి అంటే నేను విమర్శించట్లేదు అట్లాంటి అట్లాంటి ఆలోచనలు ఉండ ఉండకూడదని పరశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఏషా ఒక్కపూట కూటి కొరకు తన జ్యేష్టత్వ అప్పును అమ్ముకున్నాడు అట్లాంటి భ్రష్టమైన బ్రతుకు బ్రతకడం మంచిదా దేవునికి దూరం అయిపోయాడు అతను ఎవ తన పెద్ద జ్యేషత్వం జేషత్వం తీసుకుని అతను జశత్వాన్ని కోల్పోయాడు ఈ రోజు ఇప్పుడు చాలా ఇప్పుడు అవినీతి అవినీతి అవినీతిగా నడుచుకునే ఉన్నారు ఎంతో కొంత కొంతమంది నీతిగా అది ఎవరు మనము క్రైస్తలం జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే ఎక్కడ కూడా మనము చేయి చావడానికి వీలు అంటే నేను కానుకల విషయం మాట్లాడట్లేదు ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని నామానికి మయమపరచబడాలి మనం కానుకలు ఇవ్వడం మంచిదే దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు కానుకలు ఇవ్వది మనకి చాలా మనకి ఎందుకంటే నేను నేను దశ భాగాలను తీయక నేను చాలా బాధపడ్డాను నేను దశ భాగాలు ప్రతి ఎప్పుడైనా దశమి భాగం తీసేదాన్ని తీసి కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఏమే నేను దేశం భాగం తీయడము నేను తీయలేదు అయితే నేను చాలా చాలా చాలా నష్టపోయాను ఎందుకంటే నేను చెప్తున్నాను అది దేవుడు మనము మనం చేసిన తప్పుడు మనం చెప్పడము అది మంచిదే నేను దశమభాగం తీయక నేను చాలా కోల్పోయాను ఎందుకంటే చాలా నేను ఎందుకైతే ఎట్లయితే దశమి భాగం తీయడం ఎప్పుడైతే మానేస్తానో అప్పుడే నాకు శ్రమ స్టార్ట్ అయింది శ్రమ స్టార్ట్ అయ్యి ఒకంతా కాదు చాలా కోల్పోయి చాలా డబ్బంతా హాస్పిటల్లో పాలు అయిపోయింది నేను తర్వాత తెలుసుకున్నాను అన్న ద్వారా అన్న ద్వారా అన్న దేవుడు బయలుపరిచి అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాను మాట్లాడినప్పుడు నేను నా తప్పు సరి దేవా నేను ఎప్పుడైతే నేను ఇట్లా దశమి భాగం తీయలేదో నన్ను క్షమించని దేవుని ముందు ప్రార్థన చేసుకొని ఒప్పుకొని దేవునికి దేశం భాగం తీయడం నేను మళ్ళీ మొదలు పెట్టాను అట్లాగా నిన్ను దేశమాగాల గురించి కానుకల గురించి మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు మనం చేసే జాబ్ లో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది పోలీస్ జాబ్ ఉంది లాయర్ జాబ్ ఉంది ఆ జాబ్ లో కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు వాళ్ళకు జీతం శాలరీ కాకుండా డబ్బు తీసుకొని పనిచేస్తారనమాట అట్లా చేయకూడదు ఇక్కడ నీతి కొరకు అంటే నీతిగా మనము నడుచుకోవాల నీతి కొరకు మతే స్వార్త ఐదో అధ్యాయం ఆరోచనం నేను చదువుతున్నాను నీతి ఆకలి దప్పులు గలవారు ధన్యులు తృప్తిపరచబడతారు అంటే మనము నీతి మన దగ్గర లేకపోయినా మనము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారైనా ఉంటే మనము తృప్తి తృప్తిపరచబడతాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుతారు మనలో కనికరం ఉండాలి కనికరం లేకపోతే మనల్ని కనికరించడు దేవుడు మనం కనికరం కలిగి ఉంటే కొంతమందికి మనం ఏదన్నా పేల్ చేస్తామనుకోండి ఏదన్నా మన ఆకలితో వచ్చి మనము అన్నం పెడతాం కానీ అన్నమే పెడతాము కాకపోతే దప్పికవతుంటే కొన్ని మంచు నీళ్ళు ఇస్తామనుకోండి వాళ్ళు ఏమంటారు దేవుడిని దీవించానమ్మా నా కాస్త అన్నం పెట్టావు కాస్త నీళ్ళు ఇచ్చావని వాళ్ళు అన్నప్పుడు ఆ దీవెన ఎవరికి వచ్చింది మనకే వచ్చిద్ది కదా అట్లా మనం ఎదురు పట్ల కనికరం కలిగి ఉండాలంట దేవుడు అసలు క్రైస్తవులు అంటేనే ప్రేమ కలిగి ఉండాల దేవుని నువ్వు క్రైస్తవుడు ఏంటి నువ్వు ఇలాంటి మానసత్వం కలిగి ఉన్నావనే విమర్శ మనకు రావద్దు ఆ విమర్శ మనకు వచ్చిందంటే ఆ వి దేవుడు బాధపడతాడు అయ్యో నన్ను ఎరిగి నా వాక్యం ఎరిగి కూడా నన్ను ఎరిగి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడని దేవుడు చాలా బాధపడతాడు అట్లాగేని మీద వచ్చినట్టు చూస్తున్నాను హృదయ శుద్ధి వారు దేవుని చూసెదురు హృదయములో మనకి ఎలాంటి కల్మషం ఉండడానికి వీల్లేదు హృదయ శుద్ధి కలిగి ఉండాలా శుద్ధం శుద్ధము కలిగి మనము జీవించాలా పదవచనం నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తము నీతి పట్ల భార్య నమ్మకంగా భార్య పట్ల భర్త నమ్మకంగా ఉండాలా అంటే మనకు ఎట్లా ఉండ ఎట్లా కొంతమంది ఇప్పుడు భర్తలు కోల్పోయి ఉంటారు వాళ్ళు చాలా మంది భర్తలు కోల్పో స్త్రీలు ఎంతో నీతిగా బ్రతుకుతుంటారు దేవుడు దేవుడు నాకు అన్యాయం చేయడు దేవుడు నాకున్నాడని వాళ్ళు ఎలాంటి అడ్డదారిలో వెళ్లకుండా వాళ్ళు కష్టపడి శ్రమ పడి వాళ్ళ పోషించుకొని వాళ్ళు బ్రతుకుతారు అయితే నీతి అంటే దేవుడు ఏమంటాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఏనాడు అనంటే ఆత్మీయమైన భర్త మనకు దేవుడు కాబట్టి నీతి నిమిత్తము హింసింసబడు వారు పరలోక రాజము వారిది పదకొండవచనం చూస్తున్నాను నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించినప్పుడు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలైన పలుకున్నప్పుడు మీరు ధన్నిలు ఎవరన్నా మన గురించి తప్పుగా మాట్లాడతార మాట్లాడితే అబద్ధ సాక్ష్యం చెప్తేనంట మనము ధన్నిలమంట ఈ మాటలన్నీ ఎక్కడ వినబడుతున్నాయి పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని వినబడినప్పుడు అక్కడ సంభాషణ జరుగుతుంది నా ఇప్పుడు అన్యాయంగా మన మీద ఒక నిందొచ్చి పడింది అనుకోండి మనం దాని విషయం చాలా బాధపడతాం అయితే దాని నిందలు నిందలుగానే ఉండైపోవాలి కానీ నిజాలు కాకూడదు మనం నీతి నిమిత్తమై మన కొరకు ఎవరైనా చెడ్డ మాటలు మన కొరకు చెడ్డ మాటలు పలికినప్పుడు మనము ధర్నిలమంట సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ పొలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించిది అంటే మనము సంతోషించి ఆనందించట పరలోక మంది మన ఫలము అధికం ఇక్కడ దేవుడు ప్రతి మనము జాగ్రత్తగా నడుచుకోవాలని మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం చదువుతున్నాను చూడండి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింప చూడండి దేవుడితో ఎలిషాకు ఎంత ఆయన మనసు కనెక్ట్ అయిందో చూడండి ఎలిష ఏం చెప్తే దేవుడు అట్లాగే చేస్తున్నాడు నయమాన్ వచ్చినప్పుడు ఎలిష బయటికి రాలేదు ఎలిషను చూ ఎలిష బయటికి రాలేదు నయమాన్ని చూడలేదు తన గురించి తన దేహమును కూడా తన మొహను కూడా చూడలేదు అయితే నయమానుకున్న జబ్బు ఎలిషాకు అర్థమైపోయింది తన ప్రార్థనలో దేవునికి మొరపెట్టినప్పుడు నయమాను ఆ నదిలో మునిగినప్పుడు అక్కడ గొప్ప సమాధానం వచ్చేసింది ఆ నయమానుకున్న జబ్బు దేవుడు తీసివేశాడు ఆ ఆ సంభ్రమలో ఆ రాజుని వద్ద పనిచేసే ఆ యొక్క పని ఆమె కూడా ఎంత ఆ దేవుని ప్రేమ కలిగిందో చూడండి ఆశ్చర్యం కలిగించిద్ది ఆమె అక్కడ ఆ ఎలిషా దగ్గరికి వెళ్తే నీ జబ్బు నయమైద్ది అంటే ఆమె నాకు ఒక ఆమె గురించి ఆలోచన కలిగిద్ది ఆ నయమాన్నకు ఆమె చెప్పి చెప్పకపోతే ఆ నయమాను అక్కడికి కాదు తన జబ్బు నయమయ్యేది కాదు ఆమె ఆ నయమాని దగ్గర పనిచేసే ఆమె ఆమె సంతోషంలో లేదు సుఖానుభవం లేదు శ్రమ శ్రమానుభవంలో ఉంది శ్రమానుభవం ఉండి కూడా ఆమె వితరులకు మేలు చేయడానికి ఆమె ఆమె ప్రయాస దేవుని గురించి చెప్పడానికి ఆమె నయమానికి దేవుని గురించి చెప్పింది ఆమె చెప్పకపోతే ఆ నయమానికి ఆ జబ్బు కాదు చెరలనున్న యూ దాసి సిరియాదే సమునందు ఎహోవానుగన పరిచింది చెరలనున్న యూదాసి సిరియాదే సమునందు ఎహోవానుగన పరిచింది కుష్ట రోగి నయమాను శంబ్రోనుకు వెళ్ళమని elisavravata yonde kona sakshamu nilupkunadi tanasakshamu nilupkunadi kristu sakshigani untava nidu sakshamu nilupkuntawa anya jenula maddelo kristu madura naamamu anya jenula maddelo kristu madura naamamu నీ వలన దోషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా క్రీస్తు సాక్షిగా నీవుంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా ఆ చెరలో ఉన్న యూదదాసి తన సాక్ష్యాన్ని నిలుపుకున్నది దేవుని గురించి చెప్పింది చెప్పి చెప్పి ఆమె సాక్ష్యాన్ని ఆమె కాపాడుకుంది దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి కొంత కొంత కొంతమందికి పరీక్షించుకొని పరీక్షలు ఉంటారు కొంతమందికి ఎలాంటి ఎలా కొంతమంది చాలా పరీక్షల్లో ఉంటారు పరీక్షలు ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మేము ప్రకటించిద్దా నన్ను గురించి ఇతను ప్రకటిస్తాడా నా గురించి ఇతను చెప్తాడా చెప్పడా దేవుడు అనుకుంటాడంట అట్లాగా ఆమె చెరలో ఉంది నయమాన దగ్గర చెరలో ఉంది ఆ యొక్క దాసి ఆ దాసి నయమానికి చెప్పినప్పుడు ఆయన ఎలిషా వద్దకు రావడం ఆయన జబ్బు నయం కావడం పసిపిల్ల దేహం వల్లే ఆయన దేహం అక్కడ స్వస్థత పొందడం దేవుడు అద్భుత అక్కడ జరిగిస్తాడు మరలా తిరిగి రా వచ్చి ఎలిషాకు నేను ఈ జబ్బు బాగుపడ్డాను కదా నా దగ్గర ఉన్న తొమ్ముని సండతి ఎలిషా అతను తీసుకోడు నాకొద్దు అని ఎలిష వెనికి పంపిస్తాడు ఎలికి పంపించి ఎల్లిష ఎక్కడ కూడా తన సేవలో రాజి పడకుండా దేవునికి నమ్మకంగా చేస్తాడు ఇక్కడ ఎలిష ప్రార్థన చేశాడంట మూడున్నర సంవత్సరాలు భూమి వర్షం కురవద్దు దేవా అని ఒకసారి ప్రార్థన చేసి వదిలిపెట్టాడా లేకపోతే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడా ఇక్కడ దేవునికి ఎప్పుడైతే మనం ఒక సంవత్సర కొరకు ప్రార్థన చేస్తున్నామో అది ప్రతిరోజు కంటిన్యూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క మన ప్రార్థనకు ఇప్పుడు ఎలిషా ఒక ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షింప వర్షింప పదిహేడు వచ్చినము ఎలియా మన వంటి స్వభావము వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ఆసక్తితో ప్రార్థన చేశాడంట ప్రతిరోజు తన సన్నిధిలో మరలా ఎలిష ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తే వర్షం పంపించి ప్రభు అన్ని ప్రార్థన చేస్తేనే భూమిదికి వర్షము పంపిస్తాడు అంతవరకు చెప్పేశాడు ఇక్కడ ఎలిష మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు మూడున్నర సంవత్సరాల వరకు వర్షం కురవద్దు ప్రభాని ఎలిష ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు పంపించలేదు ఇప్పుడు ఎలిషా కొరకు దేవుడు వర్షం పంపించకుండా ఉంటే మళ్ళీ మిగతా వారి ఏంది మిగతా వారి సంగతి ఏంది అంటే ఎలిచ ఏది చేసినా ప్రజల మేలు కొరకే చేస్తాడు అందరు మేలు కొరకే చేస్తాడు ఎందుకు అయన వర్షం పోదని వర్షము పంపొద్దని ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థనకి జవాబు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని పంపలేదు మరలా ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేసినంత వర్షం అయితే కురవలేదు మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం పంపించాడు పద్దెనిమిది వచ్చిన ద్యోతిను మరలా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలం ఇచ్చను ఎట్లా దేవునికి వెళ్లి తన్ దేవా అని అంటే ఆ ఇదిగో బిడ్డ అన్నట్టు పలుకుతున్నాడు దేవుడు అంత దగ్గర అనుభవం కలిగి ఉన్నారు ఎలిష్ అలాంటి అనుభవము మనం కూడా కలిగి ఉండాల అలాంటి ఆసక్తి అలాంటి భారము మనం కూడా కలిగి జీవించాల అయితే దేవునికి మనము ఆయనకు సమీపస్థులమై ఉండాలా దేవుడు ఎల్లప్పుడు మనల్ని ఎదురు చూశాడు ఎప్పుడెప్పుడు నా బిడ్డ నాతో గడిపిద్దా పత్రికలు అంటడు దినములు చె చెడ్డవి కనుక సమయము పోని యొక్క సద్వినియోగం చేసుకోవాలి అంటే దినములు చాలా భయంకరంగా ఉన్నాయి దినములు చెడ్డవి ఈ లోకంతో మనము ఎక్కడ కూడా వ్యర్థమైన టైం పాస్ చేయకుండా దేవునితో మనం గడిపినప్పుడు ఆ సమయం మనకి ఎంతో విలువైనది ఎంతో ప్రాముఖ్యమైనది దేవునితో మనం గడిపినప్పుడు దేవుడు మనకి మనం కావాల్సిన సమస్తం దేవుడు మనకి సమకురుస్తాడు ఆయన ప్రేమించే వారికి తన సం సంకల్పము చొప్పున ఆయన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మన మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు దేవుడు ఎంతో దేవుడు ఎంతో లోకం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించను లోకమును ప్రేమించాడు ఆయన లోకా ఈ లోకానికి తన ప్రాణాన్ని మనకు క్రయధనముగా అర్పించాడు ఏలియా వలె ఎలీషా వల్లే మనము దేవునికి సమీస్ సమీపస్థులమై ఉండాల సమీపంగా ఉండాల నువ్వు మనకు అవకాశం దేవునితో గడపడానికి మనకు సమయం లేదనుకో మనం జాబ్ చేసే విషయంలో కాని మనం పనిచేసే విషయంలో కానీ మనం హృదయంలో దేవుని స్థుతిస్తానే ఉండు ఆయనకు స్థుతులు చెల్లిస్తానే ఉండు ఆయనను మహిమ పరుస్తానని ఆయన కీర్తిస్తానే ఉండు ఆయనను గురించి ధ్యానిస్తానే ఉండు దేవుడు మన ప్రయాసం గుర్తిస్తాడు ఆమెకు సపరేట్ గా అతనికి సహో స్త్రీ గాని పురుషులు గాని బ్రదర్ గాని సిస్టర్స్ గాని నా వెళ్ళి గడపడానికి సమయం లేదు అంటే వెసులుబాటు లేదు అయినా తన హృదయంలో వెళ్ళప్పుడు నా నన్ను గురించి ఆయనను శృతిస్తూ గడపరుస్తూ మయమరుస్తున్నప్పుడు మనలో ఉన్న భారాన్ని దేవుడు గుర్తించి మనకి ఆయనతో గడపడానికి అనువైన సమయాన్ని దేవుడు మనకి ఏరుపరుస్తాడు మనకు కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలోకి తీసుకొని మనకు ఆయనతో గడపడానికి మనకు సమయాన్ని అనుగ్రహిస్తాడు ఎట్లా ఇప్పుడు ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా దేవునికి కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఆయన నమ్ముకున్న వారు కొంతమంది దూరం అయిపోతే కొంతమంది ఆయన నెరిగి కూడా ఆయనతో గడపలేకపోతున్నారు దేవుడు అంటున్నాడు నేను నమ్మిన వారిలో నన్ను కొందరు మోసం చేస్తారు అంటే ఆయనను గురించి ప్రకటించాలి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి చేయాల్సింది ఏంటి దేవా నీ చిత్తమైతే నన్ను వాడుకో తండ్రి ఇతరులకు మేము స్వార్థ ఎలా ప్రకటించాలో మాకు తెలీదు అన్ని ఆయన పాదాల చింత మనం సమయాన్ని గడిపి ఆయనతో మనం సంభాషించినప్పుడు తగిన జ్ఞానం దేవుడి మనకిస్తాడు మనం ఇతరులకు వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు మన విషయంలో జోక్యం చేసుకొని మనలో ఉండి దేవుడు మాట్లాడి అనేకులను రక్షిస్తాడు ఎవరు ఎక్కడ రక్షణ పొందాలో అది మనకు తెలియదు తండ్రి దేవుడు మన ద్వారా దేవుడు మనల్ని అయితే వినబడుతున్నా సిస్టర్ వినబడుతుంది సిస్టర్ ఇప్పుడు అయితే దేవుడు మనము ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆయనతో గడిపే వారిగా ఉండాలి ఆయన కంటే ప్రాముఖ్యమైనది మనకి ఏది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తర్వాత ఏదైనా అన్నట్లుగా మనం దేవునికి సమర్పించుకోవాలా ఆయనతో గడపాలా అయితే ఇక్కడ ఎబ్రి పత్రిక ఎబ్రికి ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని కొందరు ఎరుగకయో దేవదతలకు ఆతిథ్యము చేసిరి మీరను వారితో కూడా మీరను వారితో కూడా బంధించబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోనుడు అంటే బంధకములలో ఉన్న వారిని అంటే మన మన ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దంట దేవుని ఆతిథ్యం అంటే మనల్ని ఎవరికైనా మన ఎదుటి వారికి మనం లేమిలో మనం ఎదురుకొచ్చినప్పుడు వారిని దాటి వెళ్ళొద్దు వారికి వారిని ప్రమ వారి ఇబ్బందులు మనం తెలుసుకోవాలా ఫస్ట్ మనం దేవుని గురి ప్రేమ మన ప్రేమ వారికి చూపినప్పుడు వాళ్ళు దేవుని గురించి తెర వాళ్ళు వింటారు ఇప్పుడు ఆకలి వారికి మనము వాళ్ళకి అన్నం పెడితేనే కదా వాళ్ళ కడుపు నుండి మనం చెప్పే మాటకు వాళ్ళు విద్యత చూపుతారు ఆకలి కొన్ని వారికి చలి కాచుకోమని ఇంకా వేరే చెప్తే వాళ్ళు వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రేమను మనం చూపించాల దైవిక ప్రేమ వాళ్ళకి చూపించినప్పుడు అయ్యో మీరు మనం వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళు మనం చెప్పే దేవుని మాట వినడానికి అవకాశం ఉంటది ఇక్కడ అదే యాఫ్ ఎబ్రిలోకి రాసిన పత్రిక పద్మూడు అధ్యాయము ఆరో వచనం పైన చదువుతున్న చూడండి నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన ఏ చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయము ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతడు నాకేమి చేయగలడు అయితే దేవుడు ఇక్కడ సాక్షాత్ దేవుడే వేస్తాయి మనకెందుంటే ఆయన మనను విడవడు ఎడబాయడు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త మన దేవుడై ఉన్నాడు మన తండ్రి అయి ఉన్నాడు మన ఆదరణ కర్తయ్య ఉన్నాడు మన ప్రాణం విమోచకుడై ఉన్నాడు ఆ యొక్క మనకు మన పక్షానగా మనకు విరోధి ఎవరు ఆయన మనని విడవడంట వేడబాడంట ఆయనే చెప్పండి సాక్షాత్ ఏసయ్యే మనకు చెప్పాడు నేను నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు మనకు సమీపస్తుగా ఉన్నాడు ఈ లోకంలో ఎవరికి లేదు ఆధిక్యత ఆయొక్క ధన్యత ఎవ్వరికి లేదు మనకుంది దేవుడు మనల్కి ఆధికత ఇచ్చాడు ఆ మనకిచ్చాడు ఎక్కడో మనం నశించిపోయే దేవుడు మనల్ని వెతికి రక్షించాడు ఆయన మన జీవితాల్లోకి మనకు ఒక పండగ దినం ఆయనను మనం తెలుసుకున్నామంటే మన జన్మలు ధన్యకరం మనకి భూమి మీద ఏదున్నా లేకపోయినా యేసు ప్రభు మనకున్నాడు ఏసయే మన జీవితంలో ఉన్నాడు ఆయన మన జీవితంలో ఉన్నాడు మనకి ఏది ఉన్నా లేకపోయినా అవి ఈ ఈ భూమి తాత్కాలికమే ఆయన మన జీవితంలో ఉంటే సమస్తము మనతో ఉన్నట్లే అన్ని ఏమే అన్ని ఉండి యేసు ప్రభు మన జీవితం లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి ఆ జీవితము అసలు ఊహించలేము ఏమి లేకపోయినా ఏసయ్య మన జీవితంలోకి వచ్చాడు ఏదేమైనా దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనము దేవుడు మన పట్ల కోరుకునేది ఒకటే ఆయనకు సమీపంగా వెళ్ళాలా ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలా నీతి కలిగి న్యాయం కలిగి మంచి ప్రవర్తన కలిగి ప్రేమ కలిగి మనము దేవునితో గడిపే వారి గాను ఆయన గురించి ప్రకటించాలా అనేకులను రక్షణలోకి నడిపించాలా మన కుటుంబాలనే ఇంకా చాలా మంది రక్షణకి ఎంతో మంది ఉన్నారు వారిని కూడా రక్షణ మార్గం నడిపించాలా అనేకులను రక్షించాలా దేవుని మార్గంలో నడిపించాలా ఈ కొద్ది వాక్యం దేవుడు దేవించింది గాక ప్రార్థన చేస్తున్నాం మహాగనుడ మహోన్నుడ తేజమేడ నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడినారు ప్రభా దేవా ఎస్సయ దేవానైనా ప్రభా మరి నైనా విశ్వాస సహితమైన ప్రార్థనలో స్వస్థపరచున్నా అని మాట్లాడినారు ఏలియ గురించి ఎలిషా గురించి మాతో స్పష్టంగా మాట్లాడినారు వాళ్ళ మనసులు నీతో ఎలాగనైనా కనెక్ట్ అయ్యి దేవా అలాంటి భక్తి జీవితం మేము కూడా సాధన చేయాలా నా ప్రభా నిన్ను విడువను నిన్ను ఎడబాయనని మాతో మాట్లాడిన ప్రభా అయా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధనియులు అయా వాళ్ళు తండ్రి అయా పరలక మంది మా పలు మీరు మాట్లాడినారు ప్రభా ఇస్తే వందనాలు మేము తండ్రి ఏదేమైనప్పటికీ నీ దేవా నీకు నమ్మకంగా జీవించాలా అయా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన జీవితం కలిగి అనేక లక్ష నిస్వార్థ ప్రకటించే అయా చెప్పడం ప్రతి మాట నృదయలో మహదయో నీరు కట్టి ఫలింపజేయండి వాక్యాను సరము జీవితాలు దయచేయండి ఓ దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ అయా ఈ వాక్యం ఎత్తిపో ఎత్తుకుని పోకుండా దేవ దుస్తుని కొడలు కూల్చివే దుస్తుని కొడలునైనా అయా కూకు కూడి వీలతోనైనా దుస్తుని కార్యాలన్నీ అయినా పెకలించి పోయినా ప్రభావ దురాత్మ శక్తులు బంధించు అంధకార శక్తులు ఏ సుక్రిస్తున్నా దేవా అయా మాతో ఉండండి మాలో నివసించండి నీకు తండ్రి మా యొక్క కడవరి వరకు నేను నీకు నమ్మకంగా జీవించే కృపణ మాకు దయచేయమని ఓ దేవా నీకు వంద నాలుగు చెప్పిన ప్రతి మాడ నాలుగు దేని నీరు కట్టి ఫలింపజేసి అయ్యా నీకు నమ్మకంగా జీవించే కృపణ మాకు దయచేయమని సమస్త మహిమ గంతులు మీరు మాత్రం పొందుకోమని ఐశ్వర్య పరిశుభ్ర నామ్ తండ్రి ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ లాడన్నా మన ప్రవైన ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి దాకా Yeah. <clears throat>